కీర్తన మూడు వందల తందనానా ఇహి తందనానా పుదే తందనానా బందనా బ్రహ్మ మొకటే పర బ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే పరబ్రహ్మొకటే కందువ గుహీనాధికళిందులేవు అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతుకులమిటే అందరికి శ్రీహరే అంతరాత్మ నిండార రాజు నిద్రించు నిద్రయునొకటి అందనే బంటు నిద్రదేయునొకటి మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే అనుగుదేవతలకును అలకామసుఖముకటి గణకీత పశువులకు కామసుఖముకటి దినమహోరాత్రములు తెగిదనాడ్యున్నకొకటి వనరనిరు వనర నిరుపేదకును ఒక్కటే అవయో కొరలి సిష్టాన్నములు కొను ఆకలొకటే తిరుగు దుష్టాన్నములు దిను నాకలొకటి పరగ దుర్గంధములపై వాయువునొకటి ఉరుస పరిమళముపై వాయువునొకటి కడిగి ఏనుగు మీద గాయు ఎండొకటి మీద బొలయు నెండొకటి కడు కడుపుణ్యులను పాప గర్ములను సరిగావ వా జడియు శ్రీ వెంకటేశ్వరు నామ ఒకటే